సంకల్ప ప్రభావ సంకల్పం నుంచేప్పుడు మీరు నిద్రలో జగత్తు లేదుగా నిద్రలో జగత్తుది లేదు పోనీ తెలివొచ్చాక ఉంది కదాయా అన్నారు అంటే తెలివి వచ్చాక ఉందని నువ్వంటున్నావా జగత్ అంటుందా వీడే అంటున్నాడుగా జగత్ అంటలేదు నీకు తెలివి నేనున్నాను అని జగత్తు చెప్పిందా వీడికి జగత్ అంటలేదుగా వీడే అంటున్నాడుగా అంటే మరి వీటి సంకల్పం నుంచి పుట్టిన పుట్టిన తర్వాత అంటున్నాడా పుట్టుకున్నానే అంటున్నాడా కాబట్టి సంకల్ప జాయతే సర్వం సర్వము సంకల్పం నుంచి పుడుతుంది అంటే మీరు సంకల్పాన్ని మోడిఫై చేస్తే జగత్తు మోడిఫై అవుతున్న అవుతుంది మీరు సంకల్పాన్ని మోడిఫై చేసి చూడండి మీరు చీర్ఫుల్గా ఉన్నారనుకోండి జగత్తంతా చీర్ఫుల్గా కనపడుతుంది తస్య హృదయం శీతలం తస్య జగత శీతలం అంటే శ్లోకం అవుతుంది ఎవరి హృదయం చల్లగా ఉంటుందో వాడికి జగత్ అంత చల్లగా ఉంటుంది ఎవరి హృదయంలో తాపం ఉంటుందో వాడికి జగత్తులో కూడా తాపమే అనుభవానికి వస్తుంది కాబట్టి సంకల్పాధ్యాయతే సరళుంది కాబట్టి మీ మీకు మీరే దృష్టాంతం ఏమిటి మీరు సృష్టించుకున్న జగత్తుకి నిమిత్తము ఉపాదానము మీరే అదేవిధంగా ఆత్మచైతన్యం నుండే ఈ సకల జగత్తు కూడా పుడుతోంది అంటే మన జగత్తు సత్యం అవడానికి వీళ్ళేది మిథ్యవ్వాలి అదే మరి అసలు పాయింట్ అంతా అదే అది ఉపాదానము కూడా పరమాత్మ చైతన్యమే అని చెప్పడంలో అభిప్రాయం ఏమంటే జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని నిలబెట్టడం కోసమే అదే శంకరులు ఉపాదానము ఆత్మ చైతన్యము పరమాత్మ చైతన్యము అధిష్టాత అంటే మనోహర్ నిలబడి ఆ ఉపాదానాన్ని పట్టుకుని ఏదో సాగతీసి జగత్తును సృష్టించే వేరే ఎవడూ లేడు ఆ అధిష్టాత కూడా అంటే నిమిత్తకారణం కూడా పరమాత్మయే కనుక సో ఉపాదానము పరమాత్మే నిమిత్తము పరమాత్మే అని తెలియదగును యి మృత్సువర్ణాదికం ఉపాదాన కులాలసువర్ణకారాదీన్ అధిష్టాతన్ అపేక్ష్య నైవం బ్రహ్మణ ఉపాదాన కారణ సత అధిష్టాత అపేక్ష ఇది వ్యతిరేక దృష్టాంతం లోకంలో మట్టి ఉంటుంది మట్టికి కుండవుతుంది కానీ అధిష్టాత ఒకటి ఉండాలి అంటే ఆ మట్టిని పట్టుకుని దాన్ని సాగదీసేదో వర్కౌట్ చేసేవాడు ఒకడు ఉండాలి వాడి పేరు కులాలుడు ఆ విధంగా మట్టి నుంచి కొన్నొస్తుంది అలాగే బంగారం ఉపాదానం సువర్ణకారుడు అధిష్టాత అంటే ఆ ఉపాదానాన్ని స్వీకరించి తన చేతిలో పెట్టుకుని దాన్ని సాగదీసి దాని మీద వర్క్ చేసేవాడు అధిష్టాత వాడు సువర్ణకారుడు అంటే కంసాలి వాడు ఉన్నప్పుడు మాత్రమే మీకు నగ పుడుతుంది కానీ ఇక్కడ అలా కాదు అది వ్యతిరేక దృష్టానం ఇక్కడ నైవం బ్రహ్మ ఉపాదాన కారణమై ఉండగా ఇంకొకడెవడో ఉండి వాడు ఆ బ్రహ్మని చేతిలోకి తీసుకుని దాన్ని ఇటు సాగదీసి దాని జగత్తుని తయారు చేశాడు అనేటువంటి ఇంకొక నిమిత్త కారణుడు వాడి యొక్క అపేక్ష ఇక్కడ ఉండదు ఎందుకో తెలుసిన ఇప్పుడు నగ పుట్టడానికి ముందు ఇక్కడ బంగారం ఉంది ఇక్కడ కంసాలి ఉన్నాడు రెండూ ఉన్నాయి కుండ పుట్టడానికి ముందు మట్టి ఉంది కులాలుడు ఉన్నారు అలాగే జగత్తు పుట్టడానికి ముందు జగత్తు తయారు చేసేదానికి కావాల్సిన ఉపాధానము దాన్ని సాగతీసి జగత్తును తయారు దేవుడు ఉన్నాడు అనేది లేదు ఇక్కడ అలాంటిది లేదు మరి ఏమున్నాయా ఇక్కడ రాగుత్పత్తే ఏకమేవాద్వితీయం ఇవధారణాత్ ఉత్పత్తికి ముందు ఒక్కటే గలదు అదే సత్ అదే అదే బ్రహ్మ అదే సత్ దాన్ని మీ దేవుడని మీరు పెట్టుకుంటే పెట్టుకోండి ఉపనిషత్తులు డూ లేకుండా వ్యవహారం నడిపించాయి ఎందుకంటే డూ అని కనుక వీడు దీన్ని ఏటో పట్టుకుపోతాడని ధూ అనే మాట దరిదాపులకు రాకుండా ఉపనిషత్తులు పని పూర్తి చేశాయి సత్ అంటే నపుంసకలింగం బ్రహ్మ అంటే నపుంసకలింగం దూ అనలేదు ఇంకోటి ఏమలేదు స్త్రీలింగ ప్రచయము పెట్టలేదు పుల్లింగ ప్రత్యయము పెట్టలేదు నపుసుకలింగ ప్రత్యయం పెట్టి కాలక్షేపం చేసేసే ఉపనిషత్తులు ఎందుకంటే లేకపోతే వీడేమనుకుంటాడు దేవుడు అంటే పురుషుడు అనుకుంటాడు మగవాడు అనుకుంటాడు మగవాడు సృష్టి చేయాలంటే వాడు ఒక్కడే సృష్టి చేసేస్తాడు ఆ చేయడు కదా చాలు ఓకే చుట్టూ లోకల్లో చూసుకోండి మగవాడు సృష్టి చేయాలి వాడి కొడుకును కనాలనిపించింది అనుకోండి ఏం చేయాలి వాడు పెళ్ళి స్త్రీ యొక్క సహకారంతో స్త్రీతో కలవాలి కలిసినప్పుడే కొడుకు కొడతాడు లేకపోతే కొడుకు ఎలా పుడతాడు కాబట్టి లోకంలో సృష్టి ఎలా జరుగుతుందో దేవుడు కదా మరి దేవుడు కదా ఆ డూ కూడా సృష్టి అలాగే చేసుకుంటాడు కాబట్టి ఆయన కూడా ఓ భార్య భార్య అంటే పెళ్లి కళ్యాణం ఇదే ఇలా భావన చేస్తారు అది ఏదో పట్టుకెళ్తారు ఆది దంపతులు అంటాడు ఆది దంపతులు ఎవరు ఉన్న దాంట్లో మళ్ళీ కొట్లాడుకుంటారు లక్ష్మీనారాయణుల ఆది దంపతులను ఒకడు అంటాడు పార్వతీ పరమేశ్వరుల ఆది దంపతులను ఇంకొకటి అంటాడు వీళ్ళ వీళ్ళ మించిన వాడు ఉన్నాడు వాడు అంటాడో ఆ లక్ష్మీ లక్ష్మి శక్తి అనయా ఈ శివుడు పెద్ద అంతా శక్తి అంటాడు వాడు వీళ్ళని వీళ్ళ పైపోతే ఇంకొకటి పోతాడు ఇలాగే ఎవడికి తోచిన దారిని వాటిలో దాన్ని సాగతిస్తారు పురాణాలు నిర్మాణం అవుతాయి ఇడ్డు చుట్టూ పురాణాలు నిర్మాణం అవుతాయి పురాణానికి నిర్వచనం ఏమిటంటే లోకానువాద రూప రూపం పురాణం పురాణం అంటే లోకానుభవాన్ని అనువాదం చేయటమే పురాణం యొక్క లక్షణం మీరు ఎక్కడైనా చూసుకోండి పురాణంలో ఏ మామూలుగా మీ ఇళ్లలోనూ మా ఇళ్లలోనూ ఉండే కథలే ఉంటాయి కదా పురాణం అంటేనే లోకానువాద రూపంగా ఉంటుంది కాబట్టి లోకానుభవమే అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతాం పురాణం యొక్క లక్షణం అది అంచేతని మీరు అక్కడ ఆ కథని లిటరల్గా తీసుకుంటే మీరు ట్రబుల్లో పడతారు అది పురాణం యొక్క లక్షణం ఎత్తిది గుర్తించి దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని కొట్టకునే ప్రయత్నం వేరే చేయాల్సి ఉంటుంది అనివే కనుక అంచేతనే ఉపనిషత్తులు ఏం చేశాయి ఈ డూ అనే సిస్టమ్ తీసేసి నపుసేసే దాన్ని వాడి బ్రహ్మ బ్రహ్మా అంటే ట్రబుల్లో పడుతుంది మళ్ళీ ఆయనకి మళ్ళీ అమ్మాయి కావాల్సి వస్తుంది అలాంటిది బ్రహ్మ అనే సులక్ష ఇంకా కొన్ని చోట్ల ఈ అయితే సత్ మోస్ట్ నాన్ కమిటల్ యూతర్ వర్డ్ సత్ దట్ దట్ కెన్ ఓన్లీ పాయింట్ అవుట్ టు ది రియాలిటీ అండ్ నథింగ్ ఎల్స్ నో పర్సనలైజేషన్ పర్సనలైజేషన్ అనేది ఏదో in fact the truth is impersonal truth is impersonal you are also impersonal if you know real spirit personal is a problem it's a bondage it is the untruth and for that upanishads allaga non-committal impersonal language to tell all manage chese adhyata prabhutte srushtiki poorva undo dalusna em undante ekame vadvityam అని అవధారణ చేసి అవధారణ అంటే కొండ బద్దల కొట్టి చెప్పినట్టు చెప్పి వల్ల బుద్ధి చెప్పారంత ఏకం ఏవా అద్వితీయం ఇంకెలా ముడిగట్టిగా వేశారు ఎందుకు ముడిగట్టిగా వేశారంటే వీళ్ళు దీన్ని ఇటు అటు తిప్పి పాటి చేస్తారని ముడిగట్టిగా వేశారు ఋషులు మూడు ముళ్ళు ఏకం ఏవా అద్వితీయం అని చెప్తే వీళ్ళు దాన్ని పట్టుకుని అనేకత్వాన్ని సాధింపబోయినారు దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు మానవుడు యూ కెన్ టేక్ థింగ్స్ టు ఎనీ రాంగ్ డైరెక్షన్ అని ఏకం ఏవా అద్వితీయం అని శృతి చెప్తే నీకు అనేకత్వం ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లోంచి అనేకత్వం రావడానికి వీలు లేదు ఏకం అంటే నువ్వేదో తిన్నావు లేదా పడి అనేకత్వం పట్టుకురావచ్చు ఒకటి అంటే రెండు అంటుకోవాలి అందుకోసం ఏకం ఏవా ఒక్కటి మాత్రమే అంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి మాత్రమే అయ్యి ఉంటుంది తర్వాత రెండు అనొత్సమో అనంటే అద్వితీయం రెండవది లేదు ఇంకేం చెప్పాలంతకంటే మీడిచి మీరు ట్రై చేయండి ఇంకా అంతకంటే బెటర్ వే యు ట్రై విల్ ఈజ్ నో వే అయినా కూడా దాని నుంచి ద్వైతం లాగేరంటే వాళ్ళ అజ్ఞానం యొక్క పరాకాష్ట విలాస అజ్ఞానం యొక్క విలాస లాగే ఉంటుంది కాబట్టి రెండవది లేదు ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి రెండోది లేదు మీ ఇష్టం మీరు నిమిత్తం అనుకుంటారా అనుకోండి అదే నిమిత్తం అవుతుంది ఉపాదానం అనుకుంటారా అనుకోండి అదే ఉపాధానం అవుతుంది నిమిత్తోపా అభిన్న నిమిత్తోపాదానం అనుకుంటా అనుకోండి అంటే అలాగా కాదండి అదే నిమిత్తము ఉపాదానము అదే నిమిత్తం అదే ఉపాదానం ఈ జగత్తు సత్యమైనట్లయితే అదే నిమిత్తం అదే ఉపాధానం కుదరదాయా బాబు చపాతీలు సత్యము మనము తినదగ్గ చపాతీలైతే ఆమెయే ఉపాదానము ఆమెయే నిమిత్తము అంటే అది వర్కౌట్ కాదు అది అలా వర్కౌట్ కాదు అది తినదగ్గ చపాతీల గురించి మనం మాట్లాడలేదు ఊహాజనితమైన చపాతీలైతేనే నిమిత్తము ఉపాదానము ఒకళ్ళు అవడానికి కుదురుతుంది మనం కూర్చుని తిరిగి కడుపు ఉపయోగపడే చపాతీలైతే అది నిమిత్తము ఉపాదానము ఒకటి అవడానికి వీల్లేదు అది ఊహాజినితమైన చపాతీలు అయితే సరే నిమిత్తము ఉపాదానము ఒకటే మామూలుగా చిన్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు నలుచుకుంది కదైనా పచ్చడి వెయ్యి అని అడిగితే వేషాను ఇగో వేసాన్ని పచ్చడి నలుచుకో అదే వేయకుండా నలుచు వెయ్యి నడుమివేళ చూడు రైట్ నడుమివేలు నలుచుకో నడు వేలు వీడే నిమిత్తం వీడే ఉపాధానం అంటే అలాంటి పచ్చడికి వీడే నిమిత్తం వీడే ఉపాధి కాబట్టి ఈ జగత్తు సందర్భంలో అలాంటి పేరు అంటే అర్థం ఏంటంటే జగత్ అన్నది అక్కడ ఎవరో కూర్చొని తయారు చేసి అక్కడ మీరు ముందు పెట్టారని కాదు అదంతా కూడా కల్పన జగత్ అంటేనే కల్పన అంటేనే కల్పము కాలమునకు కల్పము పేరు ఏమంటే ఈ కల్పము పేరు ఎక్కడి నుంచి జగత్ ఇజ కల్పన కాబట్టి కల్పము ఇప్పుడు సినిమా ఉండే కాలానికి మీరు పేరు పెట్టండి సినిమా ఉండే కాలం అది ఏమైతే సినిమాకి మీరు వెళ్తారు ఓ భార్యాభర్త మీకు సగన్గా కనపడతారు వర్షంలో వాళ్ళు బండి ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ భార్య గర్భవతి ఏమండి ఈ లోపల వర్షంలో వెళ్తూ ఉంటారు ఈ బండిలో ఆమెకి ప్రసవ వేదన వస్తుంది అప్పుడు ఈ గర్భవతిని ఈ బండిలో ఎలాగా కాబట్టి అక్కడ పక్కన ఉన్న ఒక పూరి పాకలో ఆమె ప్రసవిస్తుంది ఇప్పుడు సినిమా కల్పం ప్రారంభమైంది కదా వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు పుస్తకాలు పట్టుకుని స్కూల్కి వెళ్తాడు కాలేజీ నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు హీరో పెద్ద కాబట్టి మధ్యలో ఇది అవుతుందో ఈ లోపల అమ్మాయి కనపడుతుంది ఆమెని ప్రేమిస్తాడు జోయిట్లు పడతాడు ఇవి అది వివాహం ఈ లోపల వేలా అంతా అయ్యి సినిమా చూసి బయటకు వస్తారు శుభం అని వస్తారు ఇప్పుడు అది ఒక జగత్తు దాని కల్పం ఎంత ఎంతంటే వీడు పుట్టక ముందు ప్రారంభమైంది వీడు వివాహం చేసుకుని అంతా శుభాయంతలు పెట్టుకో పాతికేళ్ళ దాని ఆ జగత్త యొక్క కాలము పరిమితి అంత పాతిక కాబట్టి ఆ సినిమా కల్పం ఎంతది పాతిక కల్పము ఆ కల్పము నిడివి ఇరవై ఐదు ఏడు ఇంకో సినిమా ఉంటుంది ఆ ఇంకో సినిమా నిడివి ఆ ఏళ్ళు ఉంటుంది ఆ సినిమాని గుర్తుంది there is one cinema one movie adi ratri 9 gantlaki varsham padutunte prarambha avutundi movie aatru 9 gantlaki varsham padutundi kavandi bharya okkate untundi bhart ekado car lo ekaduko velthadu ee lopulo donga kitigi loonchi lopalo praveshisthadu this is how the movie begins tellavar bhavana moodintiki aa dongan arrest chesi police lokku veltharu cinema poorthu avutundi kabatti ee kalpam yokka kaalanamanta 5 hours అది సిక్స్ అవర్స్ దాన్ని కల్పము అంటారు కాబట్టి కల్పమని ఎందుకు పేరు పెట్టారంటే సిక్స్ అవర్స్ కాలంలో ఆ పెద్ద వృత్తాంతము జరిగిందా కల్పించబడిందా కల్పించబడింది కాబట్టి దానికి కల్పము అని పేరు ఓకే అది అర్థమైందా ఇప్పుడు ఏమంతరం చూడండి సూర్య చంద్రమ సౌ ధాత యథా పూర్వమ కల్పయత్ సూర్యుడిని చంద్రుణ్ణి ఆ పరమాత్మ ఇంతకుముందు కల్పంలో కల్పించినట్టుగానే ఈ కల్పంలో కల్పించినాడు ఇప్పుడు మీకు జగత్ ఏమర్థమైంది సినిమా వంటిది జగత్ ఈజ్ ఏ మూవీ ఇట్స్ ఏ ప్యాషన్ షో ఇట్ ఈస్ వాట్ ద జగత్ ఈజ్ అప్పుడు మాత్రమే ఈ నిమిత్త ఉపాదానముల యొక్క ఏకత్వము చక్కగా పొసగు ఈ జగత్తు యొక్క వ్యాఖ్యానం ఇది ఇట్ ఈజ్ వెండ్లెస్ ఇటీ అలా వ్యాఖ్యానం చేసి గుళ్ళి వస్తూనే ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ అధిష్టాతరి ఉపాదానాదన్యస్మిన్ అభ్యుపగమ్యమానే సపోజ్ ఉపాదానం వేరు ఏమండి ఇంకొక అధిష్టాతం ఉంటాడు అంటే నిమిత్త నిమిత్తం ఇంకొకడు ఉంటాడు వాడు వేరు ఉపాదానం కంటే భిన్నంగా అధిష్టాతం ఉంటాడు లైక్ మట్టి కంటే భిన్నంగా కులాలుడు ఉన్నట్టు బంగారం కంటే భిన్నంగా కంసాలి ఉన్నట్టు ఏదో ఉపాధానం జగత్తుకు ఉపాధానం ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది ఒకళ్ళు ప్రధానం ఉన్నారు ఇంకొకళ్ళు పరమాణువులు ఉన్నారు ఎవరికి వాళ్ళకు ఉన్నాయి కాస్మాలజిస్టులు ఏమన్నారంటే బిగ్ బ్యాంగ్ ఒక బాల్ ఒకటి ప్రైమార్డియల్ వైలెమ్ అని అంటారు బాల్ ఎనర్జీ బాల్ అది ఉపాధానం అని అన్నారు సో ఈ రకంగా అడుగుతోచిన ఉపాదానాన్ని వాళ్ళు పెడతారు ఉపాదానం ఏదో ఒకటి ఉంది దానికంటే భిన్నంగా దేవుడు అనేవాడు వేరే ఓ డూ ఒకటి ఉండి ఆ జగత్తుని నిర్మాణం చేశారు అని మీరు చెప్పినట్లయితే అప్పుడు జగత్తు యొక్క సత్యత్వం ఫిక్స్ అవుతుంది జగత్తు సత్యమే కూర్చుంటుంది హఠాత్తుగా ఎందుకంటే ఇప్పుడు చపాతీ లాంటిది బంగారు నగలాగా వాటికుండే సత్యత్వం ఈ జగత్తుకు కూడా వస్తుంది అప్పుడు మీరు అలా పెట్టుకోవచ్చు యూఆర్ వెల్కమ్ టు డు ఆల్ దాట్ కానీ మీకు ఉపనిషత్తులకి మధ్య సంబంధం తెగిపోతుంది ఇంకా మీరు ఉపనిషత్తులకు చెందిన వారు ఎవరు ఔపనిషదులు అని మాత్రం మీరు పెట్టుకోవడానికి వీర్లేదు ఇంకా మీరేం చేయాలి ఏదో ఒక పురాణాన్ని అడాప్ట్ చేసుకోవాలి చేసుకుని ఆ పురాణంలో బోల్డ్ అంత తత్వము సింబాలిజము ప్రతీకలు ఉంటాయి వాటన్నిటినీ మర్చిపోవాలి మంచిది కదా తేలిక తేలిక వ్యవహారం ఇప్పుడు అవన్నీ పట్టుకోవాలంటే మీరు కష్టపడాలి బుద్ధికి పదులు పెట్టాలి అవేమీ అక్కర్లేదు ఆ పురాణానికి లెటరల్గా తీసుకోవాలి లెటరల్గా తీసుకుంటే తేలిక తేలికంటే మనం సంస్కృతం రాదంటే మీరు తెలుగు ట్రాన్స్లేషన్ కొనేసుకుంటే పని అయిపోతుంది కేవీ గోపాలని కంపెనీ వాళ్ళ తెలుగు ట్రాన్స్లేషన్ కొనేసుకుంటే మీకు పురాణం యొక్క కథ కూడా అలాగే లెటరల్గా తెలిసిపోతుంది అక్కడ దేవుడు ఉంటాడు ఆయన నిమిత్తకారణంగా ఉంటాడు ఆయన ఏదో పరమాణువులో మరో దాన్నో మరో దాన్నో పట్టుకుని లేకపోతే వివాహం చేసుకొని ఈ జగత్తును సృష్టించి ఉంటాడు మీ కాదంతా నడుస్తుంది ఉపాదారం వేరు కానీ ఉపనిషత్తులతో మాత్రం మీకు సంబంధము తెగిపోతుంది కాబట్టి మీరు ఉపనిషత్ సిద్ధాంత పీఠము అని చెప్పి అలాంటి కబుర్లు చెప్పడానికి వీలుండదు కదా ఉపనిషత్తులతో కరెక్షన్ పోతుంది అమేజింగ్ సో అప్పుడు ఏమవుతుందంటే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానస్య అసంభవాత్ ఉపాదానం వేరును ప్రకృ చేసి ఆయన నిమిత్తం వేరంటే నిమిత్తం తెలిస్తే ఉపాదానం తెలియదు ఉపాదానం తెలిస్తే నిమిత్తం తెలియదు ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం తెలియదు అలా కాకుండా లక్ష్మీనారాయణుడు ఆది దంపతులుగా ఉండి సృష్టి చేశారన్నారు అనుకోండి మీకు నారాయణుడు తెలిస్తే లక్ష్మి తెలియదు లక్ష్మి తెలిస్తే నారాయణుడు తెలియదు అంతేకాదు నారాయణ అనుగ్రహం ఉంటే లక్ష్మి అనుగ్రహం లేకుంటే పనవుదు లక్ష్మి అనుగ్రహం ఉండి నారాయణ అనుగ్రహం లేకపోయినా చెడిపోతుంది వ్యవహారం జై విజయులకు నారాయణుని అనుగ్రహం ఉండే లక్ష్మి అనుగ్రహం లేకపోయింది వాళ్ళకి అంచేతనే వాళ్ళు అక్కడి నుంచి పడిపోయారు భాగవతంలో అలా చెప్తారు నారాయణ అనుగ్రహం ఉండదు నారాయణుడికి కోపం వాళ్ళ ఏమీ కోపం లేదు నేషమైన కోపం కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ హ్యాపీ విద్య పెర్ఫార్మెన్స్ ల లక్ష్మీ హ్యాజ్ ఎ సీరియస్ ప్రాబ్లం విత్ దా సీరియస్ గ్రీవెన్స్ ఉంది ఆమె అందుకోసం ఆవిడ ముందు నారాయణుడు ఆవిడ మాటను కాదని లేక ప్రామిస్ చేశాడు నేను వాళ్ళని తరిమేస్తాను ఆమె వైకుంఠం నుంచి పడిపోయిట్లా చేస్తాను కానీ చెడ్డ పేరు నీకు ఉంటుంది ఇప్పుడే వెంటనే చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది నువ్వు కొద్ది ఆదు మీకు చెడ్డ పేరుకి రాకుండా నీ కోరిక తీరే పద్ధతి నేను చూస్తున్నాను అది టైం జస్ట్ వెయిట్ అంటే ఐ యూ ఐ యూ షూర్ ఎస్ ఓకే ఐ విల్ వెయిట్ అని ఆవిడ వెయిట్ చేస్తుంది ఈ లోపల సనక సంబంధనాథులు వస్తారు దెన్ హీ విల్ త్రో దెన్ డా ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం ఎలా ఇప్పుడు ఆఫీసర్ గారు తెలిసితే అమ్మగారు తెలిసిన టౌలు అమ్మగారు తెలిస్తే ఇంద్ర గారు తెలిసినట్టు అవదు అవదు అలాగా ఏకవిజ్ఞానమైన సర్వ విజ్ఞానం కుదరదు కాబట్టి ఔపనిషదులు పురాణ దాతలను లిటరల్గా తీసుకోవటంలో ఇబ్బందులను గ్రహించాల్సి ఉంటుంది అందుకోసం ఇదే చెప్పాను కొంచెం మేక్ ది టాపిక్ లైట్ ఆల్సో అప్పుడప్పుడు కొంచెం జోక్స్ వేస్తూ ఉంటారు యూ హవ్ టు టేక్ దమ్ ఆల్ ఇన్ స్ట్రైడ్ యూ అర్ స్ట్రైడ్ సో ఎనీవే కాబట్టి ఏక విజ్ఞానేను సర్వ విజ్ఞానస్య అసంభవాత్ అప్పుడు ఏమిటవుతుందో తెలుసునండి ప్రతిజ్ఞా దృష్టాంతో అంటే ఉపనిషత్తులన్నింటిలోనూ చేసే ప్రతిజ్ఞలకి ఉపరోధము వచ్చేస్తుంది అంటే ఆ ప్రతిజ్ఞలు వేస్ట్ అవుతాయి అదే నిలబడి ప్రతిజ్ఞలు కాదు ఉపనిషత్తుల్లో ఇచ్చిన దృష్టాంతాలు అసందర్భమైన దృష్టాంతాలు అవుతాయి విషమోయం దృష్టాంత అంటారు అనే మించిన దృష్టాంతం సరిగ్గా లేదుగా అంటారు అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది అంటే ఉపనిషత్తులతోటి కనెక్షన్ స్నాప్ అయిపోతుంది తస్మాత్ అధిష్టాత్రంతరాభావా ఆత్మనఃకర్తృత్వం ఉపాదానాభావా ప్రపు ఇది ఈ సత్యాన్ని కనుక తెలుసేసుకుంటే వాడు కృతార్థులైపోతాడు ఈ ఒక్క సత్యాన్ని తెలిసేసుకుంటే చాలుటంటే ఇదో ఇక్కడ నేను ఉన్నాను నా జీవితంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దానికి అధిష్టానము నేనే ఆ సుఖ దుఃఖాలను తయారు చేసుకున్నది నేనే ఆ సుఖ దుఃఖాలకు కావాల్సినటువంటి మూల మూలద్రవ్యం అంటే ఆ సుఖ సుఖములు దేని నుంచి నిర్మాణమయ్యాయో అది కూడా నేనే అంటే మనిషి ఏం చేస్తాడంటే భోజనం చేసి కూర్చొని ఓవర్ టైం వర్క్ చేసి మనస్సును బాగా పనిలో పెట్టి దుఃఖాన్ని సృష్టించుకుంటాడు దట్ ఈజ్గా అప్పుడప్పుడు కొద్ది గొప్ప సుఖాన్ని కూడా అదే పద్ధతిలో సృష్టించుకుంటాడు అంతే కదా ఇప్పుడు సపోజ్ మీ బావమరది మీకు ఫోన్ మీకు ఫోన్ చేశాడు అనుకోండి సపోజ్ ఫోన్ చేసినప్పుడు మీరు ఈ బావమరది ఈ కంప్లైంట్లు గ్రీవెన్స్లో అన్నీ పక్కన పెట్టి ఆత్మస్వరూపుడు వీడు ఫోన్ చేశాడు వాడేదో ప్రశ్న అడుగుతాడు వాడు అడిగిన ప్రశ్నకి ప్రేమగా మీనింగ్ఫుల్గా వాడికి హెల్ప్ఫుల్గా సమాధానం చెప్పేసి వాడిని సంతోషపెట్టి నాయనా నీ సంతోషమే నా సంతోషంగా అని అనేసి థ్యాంక్ యూ సార్ అనగానే ఫోన్ పెట్టారనుకోండి అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది ఉల్లాసంగా కాలుగా ఉంటుంది ఏమన్నాయి అలా కాకుండా బాబు మీద ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడికి వేసిన వేషాలన్నీ గుర్తు వచ్చాయనుకోండి అప్పుడు ఏమిటో అని అంటాడు ఏం బాబా నాకు ఈ పనుందంటే నువ్వు నేను అప్పుడు చెప్పినప్పుడు ఏం చేసావు అంటే ఇంకా అది గుర్తుపెట్టుకున్నావా ఏదో అయింది ఏదో అయింది ఇవి కొన్నాయి చూసి పెట్టవా చూస్తాలే అని ఫోన్ పెట్టారనుకోండి అప్పుడు మీ మనస్సు ఉంటుంది ఎలా ఉంటుంది మీరు ఆగుతుంది చెప్పండి మీకు అనుభవంలో ఉండే ఉంటున్న విషయం ఏమే కదా ఎలా ఉంటుంది మీ మనస్సు ఎలా ఉంటుందో చెప్పంటుందా యూ విల్ ఫీల్ వెరీ అన్ హ్యాపీ అండ్ ట్యానెన్స్ ఎందుకంటే వెన్ యూ మేక్ ది అదర్ పర్సన్ హ్యాపీ యూ విల్ గెట్ హ్యాపీ వెన్ యూ మేక్ ది అదర్ పర్సన్ అన్ హ్యాపీ యూ బికమ్ అన్ హ్యాపీ ఎందుకో దేర్ ఈజ్ నో అదర్ పర్సన్ దేర్ ఈజ్ నో అదర్ పర్సన్ మీ సుఖాన్ని మీరు మీ నుండి సృష్టించుకున్నారు మీ దుఃఖాన్ని మీరు మేముండి సృష్టించు ఆల్ నెగిటివిటీ థ్రో ఇట్ అవుట్ ఆఫ్ ది విండో అసలు నెగిటివిటీ వద్దే వద్దు నవ్వు యూ సీ హట్ వస్ కాబట్టి మీరే ఉపాదానము మీరే నిమిత్తము అని తెలుసుకుంటే మీరు జీవనముక్తులైపోతారు అక్కడ వాక్యం అదే ఇప్పుడు ఆ వాక్యం చూడండి తస్మాత్ అధిష్టాత వేరే లేడు గనుక ఆత్మయే అధిష్టాత గనుక కర్త వేరే ఆత్మకే కర్తృత్వం అంటే ప్రతృత్వం అంటే నిమిత్త కారణత్వం మీకు చెప్తామండి ఆత్మకర్త ఆ కర్త అది కాదు నిమిత్త కారణత్వం తర్వాత మూల ద్రవ్యం అనేది ఆత్మ చైతన్యం వేరే లేడు కనుక ఆత్మయే ప్రకృతి అంటే ఉపాదానము ఆత్మయే నిమిత్తము ఆత్మయే ఉపాదానము ఈ జగత్తునకు ఆత్మయే పరమాత్మ అని నిర్ధారణ అవుతుంది అది మొదటి సూత్రం ప్రకృతి ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధ కుత ఆత్మన కర్తృత్వ ప్రకృతిత్వే ముందు బ్రహ్మతో మొదలుపెట్టారు ఇప్పుడు ఆత్మ నేస్తున్నారు కృషార బ్రహ్మ ఆత్మ అన్నది శినానివస్సుగా బ్రహ్మ ఉపాదానము నిమిత్తం అని చెప్పారు ప్రారంభంలో ఇప్పుడు ఆత్మనున్నారుసారి ఏమైందంటే మన ఆయన గారు సంధ్యావందనం చేసుకుంటున్నారు తిరుపతి కొండ మీద సంధ్యావందనం చూసుకుంటున్నారు అంటే వేదాంత సభ ఏదో అయింది ఆ సభలో బ్రహ్మయే జగత్తునకు ఉపాదానముని గట్టిగా ప్రతిపాదన చేసి అద్వైతాన్ని గట్టిగా చెప్పి వచ్చి సంధ్యావందనం చేసుకుంటున్నారు చూసుకుంటుండే ఒక ఆచార్యులు గారు వచ్చారు ఆయన విని ఆయనకు ఒళ్ళు మండిపోయింది ఆయన వచ్చాడు ఏమండి ఆత్మ నుంచే జగత్తు పుట్టిందంటారా ఆ పుట్టింది మరి బ్రహ్మ నుండి పుట్టిందని చెప్తోంది శృతి ఏ శృతి బ్రహ్మ నుంచి పుట్టిందనేం కాదు ఆత్మ నుంచి కూడా పుట్టిందని చెప్తాం అలా ఎక్కడ చెప్పిందండి నాకెక్కడా కనపడలేదే అని అడిగాడు ఇది ఆగు అని అర్ఘ్యప్రధానం ఇచ్చితే కానీ తర్వాత మాట ఆగ అలాగే ఉండు అని అర్ఘ్యప్రధానం ఇచ్చేసి ఉజ్యంతం వస్తాయంత పూర్తి చేసి ఇంక గాయత్రి మంత్రం ఇంకొంది నా ఇప్పుడు రా తైత్రీ ఉపనిషత్తు చదివావు ఎప్పుడైనా ఆ చదివాను చెప్పు బ్రహ్మ విద ఆత్మ మౌలిబటి బ్రహ్మ విద మోక్షాన్ని పొందును బ్రహ్మ తెలుసుకున్నవాడు మోక్షమును పొందును బావుంది బ్రహ్మ అంటే ఏమిటి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అభావుంది యో వేద నిహితం గుహాయాం బ్రహ్మేవ్యమని ఇక్కడ ఉంటుంది బ్రహ్మ ఆత్మ ఇక్కడ ఉంటుంది బ్రహ్మ ఓకే ఉంటుంది ఉండని సోష్ణుతే సంవాన్ సహా బ్రహ్మణ విపశ్చితేటి ఓకే ఇక్కడ బ్రహ్మ ఉంది తర్వాత ఏటి వాక్యం తస్మాద్ ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత నీ బ్రహ్మ ఏమైంది ఇప్పుడు బ్రహ్మ ఒతలపోయే ఆత్మ వచ్చేసిందా ఆ ఈ ఆత్మ నుండి ఆకాశము పుట్టను అంటే ఇప్పుడు ఆకాశం నుంచి పుట్టిందా ఆకాశం ఒక్కటి పుట్టడం కాదు ఆకాశాద్ వాయువు వాయు మొత్తం జగత్తంతా పుట్టిందా ఆత్మ నుండి ఇప్పుడు ఏమైపోయింది నీ బ్రహ్మ ఆ బ్రహ్మేరా బాబు ఆత్మ తెలుసుకో అని కాబట్టి బ్రహ్మ ఆత్మ సినానిమస్గా వాడేస్తారు సినానిమస్ అదే ఇది ఇదే అది ఎనీవే ఆత్మయే నిమిత్త కారణము కర్త అంటే నిమిత్త కారణం కర్తృత్వం అంటే నిమిత్త కారణత్వం ఆత్మయే ప్రకృతి అంటే ఉపాదానము ఆత్మ నుంచే పుడుతుంది ఏమంటే ఆత్మ నుంచే పుడుతుందంటే ఆత్మ ఆత్మ తయారు కాబట్టి అంతా పుట్టిందంటున్నారు ఆత్మే తయారు చేసింది దేని నుంచితే అది కూడా అదే ఆత్మ వీడు అహం అవాం భయం అంటారు అంటే నేను ఒక్కడూ ఉంటాడు బ్రహ్మచారి కదండి ఇప్పుడు భయం మేమిద్దరే ఉంటాడు మేమిద్దరం అంటే ఎవరు నేను నా భార్య ఇప్పుడు ఈ భార్య ఎక్కడుంది వీడి స్వరూపంలోనే ఉంది భయం మేము ముగ్గురం సంతానం ఎక్కడుంది వీళ్ళునే ఉన్నాయి అంతా వీళ్ళునే ఉండండి కాదు బయట బయట ఏమి లేదురా బాబు నువ్వు తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే ఇంకా నేను ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ యూ హౌ టు వైట్ ఓకే థింక్ అవ్వవు థింక్ అవ్వ అంత వీళ్ళలోనే ఉంటుంది బయటే ఉండదు బయట ఉంది వీళ్ళలో లేకపోతే ఆవిడ భార్య కాదు వాడు కొడుకు కాదు ఏం పిచ్చామన్నానా వీళ్ళు ఉండాలి వీళ్ళలో ఉంటే ఆవిడ భార్య అవుతుంది ఆవిడ కొడుకు అవుతుంది వీళ్ళలో లేదనుకోండి ఆవిడ భార్య కాదు కొడుకు కాదు కాబట్టి బయట ఉందని వీడి భ్రమ వీడిలోనే ఉంటుంది అవును అంటే సంకల్పమే సృష్టి ఇంకో హేతువు చెప్తున్నారు నిమిత్త కారణము ఉపాదాన కారణము ఆత్మ ఏ అనుటకు మరి ఒక హేతువు అభిద్యోపదేశాచ్చ అభిధ్యము చెప్పారు అభిద్యము చెప్పారు అభిద్యం చెప్పారు కాబట్టి అభిద్యము అంటే ఎవటో చూద్దాం నాకు మాత్రం ఇవన్నీ గుర్త ఏమి అభిద్య సృష్టి సంకల్ప సంకల్పం నుంచి పుట్టిందని చెప్పారు సంకల్పం నుంచి పుట్టిందంటే నిమిత్తం వీడే అవుతాడు ఉపాదానము వీడే అవుతాడు సంకల్పం నుంచి పుట్టిందంటే అదే అర్థం అభిద్యోపదేశ ఆత్మన కర్తృత్మ ప్రకృతిత్వే గమయతి అది ద్వితీయ ద్వివచనం ద్వితీయ విభక్తి ద్వివచనం కర్తృత్వ ప్రకృతిత్వే అభిజ్ఞోపదేశం ఉన్నది కనుక అది ఏం చేస్తోంది మనకి తెలుపులు చేస్తోంది దేనిని ఆత్మకు కర్తృత్వ ప్రకృతిత్వములను తెలుపుడు చేస్తోంది అంటే ఆత్మయే కర్త ఆత్మయే ప్రకృతి కూడా కర్తంటే నిమిత్తం అవున ఆత్మ ఆ కర్త అన్నారు మళ్ళీ కర్త అంటున్నారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ కర్తంటే నిమిత్తం ఆత్మయే నిమిత్తము ఆత్మయే ఉపాదానము అనే అనే విషయం మనకి అభిద్యోపదేశాన్ని బట్టి తెలిసింది అంటే ఇక్కడ ముఖ్యంగా శృతి వాక్యాల బేసిస్ మీద నిరూపిస్తారు శృతి వాక్యాలను పక్కన పెట్టేసి యుక్తి ప్రధానంగా నిరూపిస్తారు రచనానుపపత్నానుమానం అనే సూత్రం ఒకటి ఉంది రచనానుపపత్యధికరణము అంటారు అక్కడ యుక్తి ప్రధానంగా నిరూపిస్తారు తర్కపాదము అంటారు చదువుదాం మా ఇప్పుడేనా కొంచెం ఊటుకుండాలి దాన్ని చదవడానికి వీడు ఆల్ దాట్ ఇక్కడ ఊరికే ఉపనిషద్ వాక్యాలను బేసిస్గా చేసుకుని చెప్తున్నారు ఇది అధ్యాయం అటువంటిది కదా ఏమిటి అభిద్య అభిద్య అంటే సంకల్పం అభిముఖముగా ధ్యానించుదా ఇప్పుడు నేను నేను బ్రహ్మచారిణి అనుకుంటాడు చూడండి నేను బ్రహ్మచారిణి నేను బ్రహ్మచారిణి ఇప్పుడు వీడు నేను గృహస్థుని అవ్వాయి అనుకుంటాడు అనుకుని నేను గృహస్థుని అయ్యేను అనుకుంటాడు ఇప్పుడు వీడు బ్రహ్మచారిగా ఉన్నవాడు గృహస్థ అవడానికి నిమిత్తం ఎవరు వాడే నిమిత్తం వాడే కానీ ఉపాదానం ఎవరు బ్రహ్మచారిగా ఉన్నవాడు గృహస్థయుడు ఉపాదానం ఎవరు అంటే ఆవిడ ఆవిడ ఉపాదానం ఎలా అవుతుందా ఆవిడ పక్కన నిలబడుంది కదా ఆవిడ వీడిలోకి దూరేసి వీడు గృహస్థ అవడానికి ఏమైనా అయింది ఆవిడ ఆవిడ ఉపాదానం ఎలా అవుతుంది మీరు వీడు గృహస్థ అవుతాడు వీడు గృహస్థవటానికి వాడి మనస్సులో ఉండే కండిషనింగే కారణమవుతుందా లేదా ఆవిడ కారణం అవుతుందా కండిషనింగే కారణం పుట్టింటికి వెళ్ళింది వీడు గృహస్థవనా కదా ఆవిడ ఇప్పుడు చెప్పండి ఉపాధిల కాలం ఆవిడ అవుతుందా వీడి కండిషనింగ్ అవుతుందా వీడి కండిషనింగే అవుతుంది ఆవిడ ఎక్కడ ఆవిడ స్థానంలో ఆవిడ ఉంటుంది ఆవిడ ఏదో అదిగా ఉంటుంది ఎక్కడుందో అక్కడ ఉంటుంది షీఈ్ ఇన్ హర్ స్పేస్ వీడు సడెన్గా గృహస్థాలు అయిపోయాడు వీడే సంకల్పించాడు ఆ సంకల్ ఏ సంకల్ప రూపంగా వీడు సంకల్పించాడో ఆ సంకల్ప రూపంగానే వీడయ్యాడు అంతా లోపలే ఉంది నేను గృహస్థవాలి గృహస్థవాలు గృహస్థవాలి ఓ పత్రికలు వేసుకున్నా ఇంకా అయిపోతాను అయిపోయాను వాడే నిమిత్తం వాడే ఉపాధానం అది సంగతి దీన్ని అభిద్యాంత అభిద్యోపదేశాచ్చ మీరు ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యారనుకోండి జాయినింగ్ రిపోర్ట్ అని ఒకటి కాగితం మీద రాస్తారు కాబట్టి అక్కడ వాడికి ఇస్తారు ఆ జాయినింగ్ రిపోర్ట్ మీలో దూరి మీరు ఆఫీసర్ అయిపోతారా ఏం కాదుగా వాడు కార్డు ఒకటిస్తాడు ఒక ఐడెంటిటీ కార్డు ఒకటిస్తాడు పూర్వం జేబులు పెట్టుకున్నారు ఈ మధ్యన మెడలో మంగళసూత్రం వేసుకున్నట్టు వేసుకుంటున్నారు ఇప్పుడు అది వేసుకున్నాడు కాబట్టి వీడు ఆఫీసర్ అయిపోయాడు అంటే ఆ కార్డు ఉపాధానమా వీడి ఆఫీసర్నెస్కి ఉపాధారం ఏమిటి ఆ కార్దే మీరు కూడా ఇంతకాలం ఉపనిషత్తులు అధ్యయనం చేసి ఆ కార్డే వీడిని ఆఫీసర్ని చేసిందని మీరు అనుకుంటే ఇంకా ఏమన్నా ఊళ్ళో వాళ్ళు అలా అనుకుంటారు పుళ్ళ వాళ్ళు అలా అనుకుంటారు ఎవరెదుగో కార్డు వేసుకున్నాడు కాబట్టి ఆఫీసర్ అయ్యాడు అనుకుంటారు పురాణంలో కూడా అలాగే చెప్తారు కార్డు వేసుకున్నాడు కాబట్టి ఆఫీసర్ అయ్యాడనే చెప్తారు మీరు కూడా అలాగే అనుకుంటే మీకు ఫిలాసఫీ ఏది వంట పట్టలేదు అర్థం could this is could this could this incidental it is incidental overall could this jivalo bettina kada that could be in the degree marchipottadu that is not the point oval card to tiskod rem tiskuntan levo antadu busy ga panlo padipottadu it is incidental unnapodu inconsequential in at mundu kshanamlo he is a seeking employment Next క్షణంలో he is the ఎక్కడి నుంచి వచ్చింది ఆఫీస్ అన్న సెలా పుట్టింది తన నుంచి పుట్టింది తన నుంచి పుట్టిందంటే తను నిమిత్తమా ఉపాధారమా దోనో రెండు తానే దట్ ఈజ్ హౌ హ్యూమన్ బీయింగ్ ఇవాల్వ్ అయితే మరి కాదు ఈ వాహ్యం అంత Kadhi is a, you have a conditioning. Therefore, it becomes, it makes you officer. A conditioning laipute, kadhi, chennape la vadi kadhi iche, anako nootla batukuntar da. He didn't become an officer. Haydi, kadhi is there. Nootla batukuntar. Kokapela kicche, anako nootakarici, dami ito to geratashri. Therefore, inner conditioning is everything. And therefore, that is abhidya. Abhidya... పరమాత్మ ఎందుకు గలదు ఆ విధంగా సృష్టి వచ్చింది అంటే అర్థం ఏమిటి జగత్ అన్నది పరమాత్మ కంటే భిన్నంగా ఎన్నడూ లేదు పరమాత్మ యొక్క సంకల్పంలోనే ఉంది జగత్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఎలాగంటే బెర్క్లీ అని ఓ ఫిలాసఫర్ ఉన్నాడు అమెరికాలో ఉంటాడు అమెరికాలో ఉండి వెళ్ళిపోయాడు బెర్క్లీ ద ఫిలాసఫర్ బెర్క్లీ ఆయన ఏమన్నాడంటే ద జగత్ ఎగ్జిస్ట్ ఇన్ ది డ్రీమ్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు మన ఉపనిషత్తులో ఏమని చెప్పారంటే జగత్తు హిరణ్య గర్భుని యొక్క స్వప్నములందు ఉంటుంది అని చెప్పారు హిరణ్య గర్భుని అనే పదానికి గాడ్ అని పెట్టి స్వప్నం అనే పదానికి డ్రీమ్ అని పెడితే ఉపనిషత్తుల్లో చెప్పింది బెర్క్లీ చెప్పింది ఒకటే అంటే బెర్క్లీ అంటే అతను ఉపనిషత్తు కాపీ కొట్టేయడం నేను అసలు ఆ విషన్ ఇట్ ఈస్ లైక్ దాట్ సో వీళ్ళు ఋషులు అంటే అలా సో బెర్క్లీ ఈజ్ అ రిషి ఉపనిషత్తులో మనకి తిత్తిరి మహర్షి ఈజ ఋషి ఋషి అలా దర్శిస్తాడు మాములుగా మీరు నేను చూసి ఇది చూస్తే ఋషి ఎందుకు అవుతాడు చెట్టు పెంచి కి ఎందుకు యాపిల్ పడిందంటే నూటన్ ఋషి అలా దర్శిస్తాడు అతీంద్రియమైనటువంటి సత్యాన్ని ఆ ఇంద్రియ విషయములో ఎందుకు దర్శించువాడే ఋషి ఆ అభిద్యని ఉపదేశించారు ఈ సూత్రం ఫినిష్ చేసిందా మయత బహుశాం ప్రజా ఏతి అదే అభిద్య ఆయన సంకల్పించాడు అకామయత అంటే సంకల్పించాడు కాబట్టి ఆయనే నిమిత్తం ఆ పరమాత్మ ఎవరు సంకల్పించాడు నేనే అనేకము అవుతాను అని సంకల్పించాడు కాబట్టి అనేకమంటే జగత్తు ఆయన సంకల్పం ఇప్పుడు ఉపనిషత్తులో ఓ ఏమిటంటే ఒకరికి పెళ్ళి కాలేదు ఎందుకు కాలేదంటే ఎప్పుడు పిల్లని ఇవ్వలేదు వేదం చదువుకున్న వాళ్ళకి పిల్లనిచ్చేవారు కాదు ఒకప్పుడు ఎందుకంటే వీడు అమ్మాయిని వీడు ఏమీ సినిమాకి తీసుకెళ్ళడం కూడా వీడికి చేతనూ జబులు డబ్బులు ఉండవు ఎప్పుడు ఏదో ఆధారమని ఆగ్రహణమని ఇలాంటి ఏదో అగ్నిహోత్రమని ఇలాంటి గోల్లో దర్భలు ఇవి ఉంటాడు తప్ప ఎప్పుడైనా కొత్త సినిమా వచ్చిందంటే తీసుకెళ్ళడం కూడా చేత కాదు వీడికి వీడికి పిల్లలు దూరేవారు కాదు ఎవరు చదువుకుంటే పిల్లలు ఇచ్చేవారు కాదు ఇప్పుడు వాడు ఏం చేయాలి అంటే సన్యాసం తీసుకో నైష్ఠ బ్రహ్మచారిగా ఉండిపో ఇట్ ఈస్ యాక్సెప్ట్ ఎట్ అండ్ బిఏ బ్రహ్మచారి గురుకులలో ఉండి ఇంకో పది చదువుకో ఇంకా నాకు చదువు మీద కూడా ఉత్సాహం అయిపోయిందండి నేను ఇంకొక పదేళ్ళు చదివేది చాలు ఓకే టేక్ టు ఎ లైఫ్ ఆఫ్ గడుపు కాదయ్యా బాబు నాకు భార్యా పిల్లలతోటి కాపురం చేయాలని ఉంది ఇప్పుడు ఏం చేయాలి అయితే మరి పిల్లలు ఎవరైనా ఇస్తారేమో చూడు ఎవరో ఇవ్వట్లేదు ఓకే ఒక ని చెప్పారు నువ్వు ఈ ఉపాసనని చేసుకో బ్రహ్మదారంకంలో ఉంది బ్రహ్మద్య బ్రాహ్మణం ఎండులో ఉంది ఆ ఉపాసన ఏమిటంటే నా బుద్ధియే నాకు భార్య అని ఉపాసన ఏమన్నా మరి కొడుకులు కొడుక వాక్ సంతానము అని ఇలా ఉంది ఉపాసన మీరు గృహదారంగా ఉంది కదా ఇంత లాభ పుస్తకం మీ దగ్గర దాంట్లో ఒకటి నాలుగు లాస్ట్ ఫోర్ మంత్రాస్ మీరు ఒకసారి చూడండి ఒకటే అధ్యాయం నాలుగో బ్రాహ్మణంలో లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్రాస్ ఉన్నాయి తస్య ఉ మే తస్య ఉ మే నాకు భార్య కావాలి భార్య భార్య అంటే తనే తనలోనే ఉంటుందా భార్య సంకల్పరూపకమైన భార్య పిల్లలు వాళ్ళకుంటారు అని ఉపదేశించారు అంటే ఉపదేశత్తులు అలా బాహ్యమును లోపల ఉన్నదే బాహ్యము నుండి ఉంటుంది వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్ ఫిజిసిస్ట్ కూడా చెప్పాడు వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ వాట్ ఎవర్ ఇస్ అవుట్ సైడ్ ఈజ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ వాట్ ఈజ్ దాట్ ఆత్మ బయట ఉన్నదని లోపల ఉన్నది లోపల ఉన్నదే బయట ఉన్నది అంటే ఏమిటది అంటే లోపల బయట దేవుడు ఏమిటది తదైక్షత బహుశ్యాం ప్రజా చా ఈ మొదటిది శోకామయత బహుశ్యా తైత్రేయం తదైక్షత ఇది ఐతరేయము ఐతరేయ ఉపనిషత్తు ఉపనిషత్తులు ఉంచే రెండు మూడు ఉపనిషత్తులు తీపించారు కాబట్టి ఇక్కడ సంకల్పము ఆ సృష్టి యొక్క మూల తత్వము తానే అని సృష్టి అంతా కూడా సంకల్పరూపంగా చెప్పారు అంచేతనే కల్పము అనే పేరు వచ్చింది కల్పము అనే పేరు ఎందుకు వచ్చింది కల్పము అంటే ది పీరియడ్ ఆఫ్ క్రియేషన్ ద సైకిల్ ఆఫ్ క్రియేషన్ దట్ ఇస్ ది కల్పము ఇప్పుడు మీకు సినిమా అనాలసిస్ చేసేప్పుడు వాట్ ఈస్ ది పీరియడ్ ఆఫ్ దిస్ మూవీ అని మీరు అన్నట్లయితే ద పీరియడ్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వక్త్ అని ఒక సినిమా ఓకొస్తుంది వక్త్ దాని పేరే వక్త్ అంటే టైం అని అర్థం దాన్ని ట్రాన్స్ఫర్ కాబట్టి ఆ సినిమా ప్రారంభమయ్యి అంతమయ్యేప్పటికి మధ్యలో ఇరవై ఐదు సంవత్సరాలు నడుస్తుంది దట్ ఈస్ ది కల్ప ఇందాక చెప్పారు మళ్ళీ నా చేస్తే మళ్ళీ చెప్తున్నారు తర్ అభిధ్యాన పూర్వికాయా స్వాతంత్ర్య ప్రవృత్తే కర్తేతి గ ఆయన స్వతంత్రుడు స్వతంత్రకర్త అని రానైన సూత్రం అని చెప్పిన స్వాతంత్ర్య ప్రవృత్తి మీరు సంకల్పించారండి మీరు సంకల్పించారు మీరు సంకల్పించినప్పుడు ఆ సంకల్పానికి నిమిత్త కారణం ఎవరవుతారు మీరే అవుతారు ఎందుకంటే మీరు స్వతంత్రులు సంకల్పించే స్వాతంత్ర్యం మీకున్నది స్వతంత్ర కర్త సూత్రం ఆ సూత్రాన్ని మనసులో పెట్టుకుని ఆయన స్వాతంత్ర్య ప్రవృత్తే అంటున్నారు బహుశామితి ప్రత్యగాత్మ విషయత్వాత్ బహుభవనాభిధ్యాన ప్రకృతిరిత్యపి్యతే ఇప్పుడు ఒకడు ఉన్నాడు నేను ఆఫీసర్ని నేను భర్తను నేను తండ్రిని నేను కొడుకును అన్నాడు అనుకున్నాడు తనలో తనండి ఇప్పుడు ఆఫీసర్ భర్త కొడుకు తండ్రి వీటన్నిటికీ ఉపాదానం ఎవరండి వాడేనండి వాడే ఉపాధానం బయట నుంచి వస్తుందా ఏదైనా ఉపాదానం ఓ ముద్ద తీసుకొచ్చి దాన్ని ఇలా ఇలా చేసే ఆఫీసర్ అవుతాడు ఆవాడు ఈజ్ ఇట్ సో నో వాడే ఉపాధానం కాబట్టి అభిధ్యానము కూడా ప్రత్యేగాత్మ విషయం ఉంటుంది తను ప్రత్యేగాత్మ అంటే తన అంతరతమైన స్వరూపమే ఇన్ని రూపములుగా ప్రకటమవుతూ ఉంటుంది కాబట్టి అభిధ్యోపదేశాన్ని అనుసరించి కూడా ఆత్మయే నిమిత్తము ఆత్మయే ఉపాదానమే అంటే అర్థం ఏమిటవుతుందో తెలిసిన మీరు సర్వం అని ఏదనుకుంటున్నారో అదే ఆత్మచైతన్యం మనందే ప్రకాశిస్తోంది ఓకే ఈ ప్రకాశించే సర్వము కనపడేదే కానీ ఉన్నది కాదు ఓకే ఉన్నది మిగిలేది ఉన్నది ఒక్కటే ఉంది అది ఏ ఆత్మ చైతన్యం